బాత నేను మూర్క్ ఉన్నా లేకపోతే ఆ చూపించేవాడు మూర్ఖ ఏదో ఒక టైం ఉంటుంది ఏదైనా ఐ ఆమ్ మిస్సింగ్ సంథింగ్ ఆర్ హీస్ ఏమిటంటే కొండలోంచి అలా డబ్బులు పడుతూ ఉన్నా అదే అదే ఈశ్వర కృప అంటే అలా ఉంటుందా ఏం చేసుకుంటారు కొండలోంచి ఇన్ని డబ్బులు పడ్డాయి ఏం చేస్తారు అవన్నీ దాచుకోలేక అన్న హింస పడాలివే త్వం యథాదర్శితం విశ్వరూపం పర్యపాసతే ధ్యాయంతి సో శంకరులు భక్తికి ఆ విధమైనటువంటి నిరూపణాన్ని చేస్తున్నారు అంటే ఏమిటి భక్తి అంటే ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తారు ఇక్కడ విశ్వరూపోపాసన సగుణం సాకారం కాదు సగుణం సో ఆ ధ్యానం ఎవరైతే చేస్తారో ధ్యానము అంటే అలా మెడిటేషన్ చేస్తారనే ఒక అర్థము లేదా ఆ ఈశ్వరుణ్ణి సర్వకాలముల ఎందు అలా భావన చేస్తూ ఉంటారు ఈశ్వర భావన సో చిత్తము ఈశ్వర భావనతో నిండి ఉంటుంది సూర్యుణ్ణి చూస్తే ఈశ్వరుని యొక్క ఈశ్వరాకారమైపోతుంది చిత్తము చంద్రుణ్ణి చూస్తే ఈశ్వరాకారం శ్రీరామకృష్ణుల వారు తల్లితో కలిసి నడిచి వెళ్తున్నారు చిన్న వయస్సులో నన్ను ఎవరు అడిగారు మీరు రామకృష్ణ విషయం నుంచి వచ్చారాన్ని అడిగారు ఎక్కడ యుఎస్లో అయితే నేనున్నాను ఓ రకంగా అదే అదే కరెక్ట్ అని చెప్పాను ఎందులో నేను కాకినాడలో రామకృష్ణ విషయంలో పాటలు చెప్తూ ఉంటాయి కాబట్టి అది నేను అడిగాను వీరాపలే అడిగారిని ఏమో మీ ఉపన్యాసం వింటే ఏదో రామకృష్ణ విషయం నుంచి వచ్చినట్టుగా అనిపించింది మాకు అన్నారు నిజంగా శ్రీరామకృష్ణ వారు తల్లి తల్లిగారితో కలిసి నడిచి వెళ్తున్నారు నాన్న ఊరికే మాటవర్సకి పైకి చూసింది సే రాత్రిపూట పూర్ణచంద్రుడు ఆవిడ ఆ పూర్ణచంద్రుని యొక్క సౌందర్యానికిరాలై కొడుకుతోటి తను పదేళ్ల కురాడు నాన్న చూడరా చంద్రుడే ఎంత బాగున్నాడో అని అంది ఆవిడ మాట అంటే ఆయన చంద్రుడి కేసు చూసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన ఆవిడ ఎత్తుకు తీసుకొచ్చింది ఇంటికి కలంబట నీళ్ళు వచ్చేస్తూ ఆ భక్తి ఆవేశం అంటే చంద్రుణ్ణి చూస్తే ఆ ఈశ్వరుని యొక్క విభూత యొక్క అనుభవానికి వచ్చింది సూర్యుణ్ణి చూస్తూ జ్యంతమస్తం జంతమాదిత్యమభిధ్యాయం పురువం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమ శృతే అసావాదిత్యో బృంహేతి అది అందుకోసం అంత కొడుకు చెప్పారు అసావాదిత్యో బృహేతి ఆదిత్యుడు బ్రహ్మ ఆ రకంగా బ్రహ్మ పర్జన్యుడు ఈశ్వరుడు సో పృథివి ఈశ్వరుడు సో మనం విశ్వరూప అని అన్నారు కాబట్టి ఆయన విశ్వరూపంలో కూడా ఆ మాట వస్తుంది ఎలాగంటే అగ్ని యమహ వరుణ అగ్ని అని అలా వాయుర్యమోగ్నిర్వరుణ అంటే శ్లోకం ఆ విశ్వరూపంలో నీవే వాయువు నీవే వరుణుడము నీవే అగ్నివి అని ఈ విధంగా జగత్తును పంచభూతములుగా దర్శించుట పంచభూతములను ఈశ్వరుని యొక్క విభూతులుగా దర్శించుట టూ జగత్తు పంచభూతాలు జగత్ పంచభూతాలు ఆ పంచభూతాలు కూడా ఈశ్వరుని యొక్క విభూతులు లేదా సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడే అని ఆ విధంగా ఎవరైతే ధ్యానం చేస్తారో ఇది భక్తి యొక్క రూపాన్ని విస్తృతంగా ఒక భాగంలో చెప్పాం ఇది గొప్పయా లేక జ్ఞానము గొప్పయా అని అనిపిస్తుంది అలా ప్రశ్న ప్రశ్న అది కాదు ప్రశ్న ఏమిటంటే ఇటువంటి భక్తి భక్తి ఇదే భక్తి ఈ భక్తి నాకు సుగమమా లేక రెండో పాదంలో రెండో శ్లోక భాగంలో చెప్పబోయే జ్ఞానము వివేక జ్ఞానము ఆత్మజ్ఞాన నిష్ట అది నాకు సుగమమా అని ప్రశ్న ప్రశ్న ఇది గొప్ప అది గొప్ప అని కాదు ప్రశ్న ప్రశ్న ఏమిటంటే ఇటువంటి భక్తి ఈ భక్తిలో గృహస్థుడు కూడా చేయొచ్చు భక్తిని ఆశ్రమ సంబంధమేం లేదు దీనికి గవర్నమెంట్ ఉద్యోగంలో క్యూర్ ఉద్యోగం చేసేవాడు చేయొచ్చు ఆఫీసులు ఉద్యోగం చేసేవాడు చేయొచ్చు దీనికి అందరూ ముఖ్యంగా దేహాభిమానము గల వారికి ఈ రకమైన భక్తి చాలా సుగమంగా ఉంటుంది అటువంటి భక్తి ఏదైతే కలదో ఇది నాకు సుగమమా ఆయన అడిగిన ప్రశ్నది భక్తి సుగమమా జ్ఞానము సుగమమా జ్ఞానము అంటే ఆత్మనిష్ట అది సుగమమా సుగమము అంటే విచ్ మోస్ట్ కన్వీనియంట్ ఫర్ మీ అని అడుగుతున్నాడు ఆ భక్తి మాటకి అర్థం ఏంటి ఇగో ఇదే అర్థం అంతేగాని ప్రశ్న ఇదే భక్తి మాటకి ఇదే అర్థం భగవద్గీతలో భక్తి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకంలో చెప్పిన భక్తి అదే భక్తి అంటే మామూలుగా సమాజంలో ఏవో కామ్యకర్మలను చేస్తూ అది భక్తి అంటారు అది దట్ ఇస్ నాటి భక్తి దట్ వీఆర్ హియర్ అది కామ్యకర్మలు ఆ సందర్భం లేదు అవి వాటి ప్రస్తావన ఇక్కడ రాదు ఎక్కడైనా రెండో అధ్యాయం లాంటి చోట వస్తే ఖండన రూపంగానే వస్తాయి వాళ్ళకి ఏమీ తెలియదు వేదవాదరత ప్రార్థ నాణ్యద సో వాళ్ళ వాళ్ళ చిత్తము ఆ సమాధి ఎందు పనికి రాదు అని ఆ రకంగా ఖండించడం కోసమే ప్రస్తావిస్తారు తప్ప దాన్ని దానికి ఒక స్టేటస్ ఇవ్వడం కోసం అసలు ప్రస్తావించడమే ప్రస్తావించరు గీతలో భక్తి అంటే ఈ విధంగానే ఉంటుంది అది సమాజ వ్యవహారంలో మనం గమనించాల్సి ఉంటుంది అటువంటి భక్తి ఆ భక్తి చేసే భక్తులు అదొక కేటగిరీ ఇక రెండో కేటగిరీలోకి వస్తాము ఏచాప్యక్షరం అవ్యక్తం ఉపర్యుపాసతే ఏచాపి అక్షరం అవ్యక్తం ఉపాసతే ఇంకొకళ్ళు ఉపాసిస్తున్నారు ఉపాసించుట అంటే నిష్టను కలిగి ఉండుట నిష్ట అంటే ఏమిటంటే నితరాం స్థితి అంటే బాగా పూర్తిగా దాని విలీనమై ఉండుట దాన్ని నిష్ట అంటారు ఆత్మనిష్ట ఆత్మనిష్ట అంటే ఏమిటి మీరు మీరేం చేస్తూ ఉంటారు మీరంటే మీరండి కాదు ఇన్ జనరల్ మనం ఏం చేస్తూ ఉంటాం ఆ మనస్సు అనేటువంటి సాధనాన్ని పట్టుకుని దాన్ని మనస్సు అనేది ఒక వల దాన్ని ఒక వల మనం వాడుతూ ఉంటాం ఈ వలని ఒకసారి ఇటు వేస్తాము ఇంకోసారి అటు వేస్తాము ఇంకోసారి అటు వేస్తాము వల అని ఎందుకన్నానంటే ఆ వల యొక్క లక్షణము అది బిగినయ్యి చోట కండెన్స్డ్గా ఉంటుంది పడి చోట పది చోట్ల పడుతుంది దాన్ని విక్షేపము ఉంటాడు వివిధం క్షేప వల చేత్తో పట్టుకున్నప్పుడు అంత ఒక చోట ఉన్నట్టుగా ఫోకస్గా ఉన్నట్టు అనిపిస్తుంది తీరా వేసేప్పటికీ అది పది చోట్ల పడుకుంది ఈ మనస్సు అనే వలతోటి సంసారమంతా కవర్ చేస్తూ ఉంటాడు ఓ సెల్ ఫోన్ పెట్టుకున్నాడంటే అయిపోయిందంతే వీడిపో అయిపోయిందంటే ఆ మనస్సు విక్షేపంగా పడుకోకూడదు ఆ మనస్సు ఎంతటి విక్షేపంలో పడిపోతుందంటే కార్ నడుపుతూ ఉంటాడు కార్ అంటే ఇట్ ఈజ్ ఎ హైటెక్ ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ ఎ హైటెక్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఏదో సిక్స్ హార్స్ పవర్ ఫోర్ హండ్రెడ్ హార్స్ పవర్ ఉంటుంది దానికి పోని అంత ఉండదా హండ్రెడ్ హార్స్ పవర్ ఉంటుందా పోని హండ్రెడ్ ఉంటుందా హండ్రెడ్ హార్స్ పవర్ ఉన్న అంటే వంద గుర్రాల శక్తి ఉన్నటువంటి హైటెక్ A very sophisticated instrument. Then we'd run just to know. Run just to, uh, the cell phone model didn't have to worry about it. Everything was juicy. I didn't have to know anything. I didn't have to know anything. I didn't have to know anything. I didn't have to know anything. Either he is crazy or I am crazy. Probably I am crazy, I suppose. Huh? High-tech instrument. Then I'll need to know the cell phone model didn't have to be anarchist. ఆ స్టీరింగ్ కొంచెం ఇటు పోతే ఎంత అవుతుంది ఇక్కడ మన దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంటుంది అస్తం వ్యస్తంగా ఉంటుంది ఆ ట్రాఫిక్ లో సెల్ ఫోన్ మాట్లాడుతుంటే వాట్ ఇస్ ఇట్ మీ దట్ ఓన్లీ మచ్ వాట్ కేర్లెస్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కేర్లెస్నెస్ ఇట్ ఈజ్ అబౌట్ విక్షేప వీడి మైండ్ ఇట్ ఈస్ బ్రోకన్ ఇన్ మల్టిపుల్ పీసెస్ విచ్ ఆర్ త్రోన్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ ఆల్ ది టైమ్ దట్ ఈజ్ హౌ హీ ఈజ్ ఎడిక్టెడ్ టు విక్షేప దట్ ఇస్ ది మీనింగ్ నిక్షేపానికి మీరు ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు కూతురు ముందు కూర్చుంది కొడుకు వెనకాల కూర్చున్నాడు వాళ్ళ వెనకాల సర్దుకునే ఆగురు కూర్చుంది మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మోటార్ సైకిల్ మీద వెళ్తాడు ద ఫెలో హీ జస్ట్ లాస్ట్ ఆల్ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రపోర్షన్ అండ్ అప్రోప్రియేట్నెస్ అండ్ ఆల్ దట్ సెన్స్ హీ లాస్ట్ Why he lost like that? He loves his wife, he loves his children. Why should he do such a crazy thing? Because his mind is not his control anymore. He has become a slave to the addictions of the mind. Vikshay pamo anantana. I have digress. Coming back to the point, if manasana is upakaranam, if manasana is upakaranam, if manasana is upakaranam, if samsaranam is upakaranam, wait, wait, wait, no, patakunto are upakaranam. బహిర్ముఖుడు అని అంటాడు ఇప్పుడు ఆత్మనిష్ఠుడు ఏం చేస్తాడంటే సంసారం నుంచి దాన్ని వెనక్కి తీసేస్తాడు మనస్సు అప్పుడు మనస్సును దాని సోర్స్లోకి పంపిస్తాడు ఈ హిపు సిట్ బ్యాక్ టు ఇట్స్ సోర్స్ ఏమిటా సోర్సు ఆత్మ చైతన్యమే సోర్స్ ఆత్మచైతన్యము నందు దాన్ని విలీనం చేస్తాడు దానికి ఏమోకున్న మెథడ్స్ భగవాన్ మన మహర్షి అయితే హూ యాై అనేది ఒక మెథడ్ కింద ఇచ్చాడు ఆత్మనిష్టకి ఒక మెథడ్ హూఎంఐ అనేది మీరు పట్టుకున్నట్లయితే ఆ మనస్సు ఏమవుతుంది మనస్సు యొక్క మూమెంట్లో ఐ అనే సబ్జెక్టు ద్రష్ట జగత్ దృశ్యము ఉంటాయి ప్రతి మూమెంట్లోనూ ప్రతి థాట్ లోను ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ వర్సెస్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కాగ్నైజ్డ్ అనే ద్రష్టాదృశ్యము ఉంటాయి ప్రతి కాగ్నేషన్ లోనూ ద్రష్టాదృశ్యము ఉంటాయి మీరు ఎప్పుడైతే హూయామ్ ఐ అనే ప్రశ్నని మనస్సును ఆ ప్రశ్నతో పట్టుకుంటారు అంటే అర్థం ఏమిటో తెలుసిన ద మైండ్ బికమ్స్ ది క్వశ్చన్ మనస్సే ప్రశ్న అయిపోతుంది అది పొత్తుకోవడం అంటే ధ్యానం చేయడం అంటే మైండ్ బికమ్స్ ది క్వశ్చన్ సో అప్పుడేమవుతుందంటే అక్కడ ద్రష్ట సబ్జెక్ట్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ డ్రాప్ అయిపోయింది కానీ సబ్జెక్ట్ ఉంది ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డైపోలేదా అది దాంట్లో ఆబ్జెక్ట్ డ్రాప్ అయిపోతే సబ్జెక్ట్ అలా ఎక్కువసేపు ఉండలేదు అది కూడా డ్రాప్ అయిపోతుంది ఎందుకంటే సబ్జెక్ట్ ఉండాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉంది అంటే సబ్జెక్ట్ గట్టిగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేసే సబ్జెక్ట్ ని కొట్టుకున్నారో సబ్జెక్ట్ తనంత తాను డ్రాప్ అయిపోతుంది ఆబ్జెక్ట్ని మీరు డ్రాప్ చేయాలి సబ్జెక్ట్ అదే డ్రాప్ అయిపోతుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎప్పుడైతే పోయిందో మీరు ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు ఆ మెథడ్ ని భగవాన్ అన్న విత్ అ స్మాల్ వేరియేషన్ నిసర్గదత్త మహారాజ్ అహమస్మి అనే మెథడ్ ని సజెస్ట్ చేశారు అద్వైత మకరంగా కూడా అహమస్మి అనే మెథడ్నే సజెస్ట్ చేసింది అద్వైత మకరం అనే ఒక వేదాంత గ్రంథంలో దాన్నే ఆ నిసర్గదత్త మహారాజ్ దాన్నే సజెస్ట్ చేశారు ఇంకో మహాత్ముడు స్వామి రామసుదాస్జీ మహారాజ్ మొదలైనటువంటి పెద్దలు చుక్ మెడిటేషన్ ఆ ఇన్నర్ సైలెన్స్ ని సజెస్ట్ చేశారు బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ లో వాచింగ్ ది బ్రెత్ సజెస్ట్ చేశారు భగవాన్ బుద్ధుడు ముఖ్యంగా వాచింగ్ ది బ్రెత్ ఆ వాచింగ్ ది బ్రెత్ లో స్టొమక్ని బేసిస్ గా చేసుకుని బ్రత్ను వాచ్ చేస్తారు చెస్ట్ బేసిస్ గా చేసుకుని బ్రత్ని వాచ్ చేస్తారు నోట్స్ని బేసిస్ గా చేసుకుని బ్రెత్ను వాచ్ చేస్తారు అన్ని అన్నీ ఉన్నాయి బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ లో అన్ని రకాల ఉన్నాయి వాటి వల్ల మనస్సు విలీనం అయిపోతుంది ప్రాణశక్తిలో ఆ విధంగా ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు ఆత్మ అంటే అది అవ్యక్తము ఇంద్రియ గోచరము కాదు కంటితో చూసి ఇది కాదు ఇది అహమస్మి అనేది కంటితో చూసే అహమస్మి తెలుసుకుంటారా నో పోనీ బుద్ధితో సంకల్పించే అహమస్మి తెలుసుకుంటారా నో సంకల్పము థాట్ అక్కడి నుంచి పుడుతుంది అహమస్మి నుంచి పుడుతుంది ప్రత్యక్షం అనేది కూడా అహమస్మిలోంచే పుడుతుంది కాబట్టి అహమస్మి ప్రత్యక్ష కాదు అనుమానము బుద్ధికోచము కూడా కాదు కాబట్టి దానికి అవ్యక్తము అని పేరు పెట్టారు అటువంటి అవ్యక్తం అంటే తన యొక్క పూర్ణ చైతన్యము కదలిక లేని ఆ నిశ్శ నిశ్శబ్దమే దాని ఎన్నో నిలిచి ఉంటాడు అదే ఉపాసన అదే దానికే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట అని పేరు దానికి శంకరులు దానికి అలాగా పేరు పెట్టారు అది ఇది ఇది ఇది ఒక ఇంకొక పద్ధతి ఇంతకు ముందు చెప్పిన భక్తికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి భక్తి ఎంతో కొంత విక్షేపాన్ని అకామిడేట్ చేసుకుంది సమ్ కైండ్ ఆఫ్ విక్షేప ఈస్ అకామిడేటెడ్ మత్కర్మ కృత సంసార సంబంధించిన పని అయినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే విక్షేపాన్ని అకామిడేట్ చేసి స్టిల్ ఇట్ రిటైన్స్ ద ఫ్లేవర్ ఆఫ్ గాడ్ గాడ్హుడ్ ఇన్ ఇట్ భక్తికి ఆలక్షణం ఉంది కాబట్టి కొంత విక్షిప్త చిత్తులకు దేహాభిమానము కలిగిన వారికి వారికి ఈ భక్తి సుగమంగా ఉంటుంది సుగమత్వమే తప్ప ఇది గొప్ప అది గొప్ప అనే ప్రసక్తి లేదు చాలా తీవ్రమైన వివేక దీన్ని స్వామి వివేకానంద బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆస్పెక్ట్ని ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు జ్ఞానయోగ అనే పుస్తకంలోనూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా తీవ్రమైనటువంటి వివేక ప్రజ్ఞ కలిగి ఉంటారు కొంతమంది సంసారం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు విరక్తులతో ఉంటారు సంసారం సంసారంలో ఏది ఆకర్షించదు క్యా రక్కాహై దునియా మీద ఏంది సంసారంలో ఏమీ లేదు అది ఊషధ క్షేత్రం చవితి నేల ఒక ఎడారి దాంట్లో మనల్ని ఆకర్షించదగ్గది అంత యోగ్యత గలది ఏది లేదు అంతటి స్పష్టమైన క్లారిటీ ఆఫ్ మిషన్ విరక్తి ఉంది అప్పుడు వాడు అంతటి విరక్తుడు వాడు వివేకానికి పరిపక్వమైన స్థితిలో ఉంటాడు ఆ వివేకంలో ఈ దేహేంద్రియాదులందు నేను నాది అనే బుద్ధి లేకుండగా వాటిని సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు ఆ సాక్షి భావంలో ఉంటాడు సాక్షిత్వమే ఆత్మనిష్ట అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మనిష్ట ఈజ్ జస్ట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద బాడీ మైండ్ యాజ్ ది అదర్ అది అనాత్మరూపంగా దానిని దర్శిస్తూ ఉండడం అలా సాక్షిగా నిలుచూ అదే ఆత్మనిష్ట ఇది చాలా పరిణతి చెందిన వివేకము మహాత్ములకు అది చాలా సులభంగా సుగమంగా ఉంటుంది తర్వాత బాగా తీవ్రమైన వైరాగ్యం వారికి అది చాలా సుగమంగా ఉంటుంది ఆత్మనిష్టాంతర్ముఖత్వము అన్నది కాబట్టి హే శ్రీకృష్ణ ఈ రెండు పద్ధతులు నాకు నువ్వు చెప్పినట్టుగా అనిపిస్తోంది దీంట్లో నాకు ఏది సుగమము అని ప్రశ్న తనకు ఏది సుగమము అని ఇన్ ప్రిన్సిపల్ వాటిల్లో ఏది గొప్పది నో దట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ ఎందుకంటే శాస్త్రంలో క్లారిటీ చాలా ముఖ్యం లేకపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు దీన్ని శంకరులు ఆ సెకండ్ ఆస్పెక్ట్ ని వర్ణిస్తున్నారు ఏ చెక్తులు ఉన్నారు ఈ భక్తుల కంటే కొంత విలక్షణంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా ఏ అంటే ఇక్కడ కూడా హుసోయవర్ ఇక్కడ కూడా ఏ రకమైన వర్గ వర్ణ ఇత్యాది వైషమ్యమేమీ లేదు కేవలము ఆ వివేకము వైరాగ్యము అవుతారు వారు అవి అపి అంటే ఇంకో రెండో వర్గాన్ని చెప్తున్నారు వీళ్ళు కూడా ఉన్నారు కదా మరి అని సెకండ్ సెకండ్ కేటగిరీ అని అపి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తున్నారు ఆయన అంటే ఏటాపి అక్షరం అవ్యక్తం పర్యుపాసతే పర్యుపాసతేనే వెర్బ రిపీట్ చేసుకుంటాము వీళ్ళు అవ్యక్తాన్ని అవ్యక్త పర అవ్యక్తం ఇంద్రియకోచరము కానీ అక్షర పరబ్రహ్మను ఉపాసన చేస్తారు అంటే ధ్యానం నిధిధ్యాసనం చేస్తారు ఇది నేను కొంత విస్తారంగా చెప్పి ఉన్నాను నిన్న కాబట్టి అటువంటి వాళ్ళు అలాగా అక్షర పరబ్రహ్మను నిధిధ్యాసనము చేయగలను ఇలా ఓం అనే ధ్యానం చేయాలనుకోండి ఓంకార ధ్యానం కూడా దానికో మార్గం ఓంకారం చేసేప్పటికీ ఆ ఓంకారం యొక్క టిప్ అగ్రమునందు కొనయందు మీకు సమాధి ఉంటుంది అంటే ఆత్మనిష్టం ఉంటుంది మీరు ఓం అయ్యేపటికి ఆత్మనిష్టం అయిపోతారు ఆ శైలెన్స్లో అది కూడా ఇంకో మార్గం ఇలాగ అనేక మార్గాల ద్వారా చేయాలి కానీ ఎవరు చేస్తారు ఇప్పుడు మీరు సంసారంలో పీటల దాకా కూరుకుపోయి నేను ఓం చేస్తానంటే ఆ ఓం మీరు చేయలేరు కూర్చోలేరు ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటే లోపల ఇంకేమి గుర్తుంటారు మనం ఎప్పటికీ ఏదో గుర్తుకొస్తుంది అంటే ఈ ఓ మొదలు పెట్టడం అటు పరిగెత్తారు సో కాబట్టి దానికి కొంత పరిణతమైన వైరాగ్యం అది ఉన్నారు చెప్తున్నారు ఆయన త్యక్త సర్వైషణ అది ఏషణ సర్వ ఏషణ వృద్ధి సంధ్య సర్వ ఈషణ అలా ఎందుకన్నానంటే ఈ మధ్యన ఎక్కడో ఈషణ అని చూశాను ఈషణ తత్వాన్ని నాకు అనిపించింది ఏషణ అని ఉండాలి కామన అని అర్థం విష ధాతువు నుంచి అనామేత చేయమలో వచ్చిందేమో అని అనిపిస్తున్నాను ఐష్యుకి గుణం వస్తే ఏషింది సో ఏషణ అంటే కామన కోరికలు వ్యక్త సర్వేషణ ఏ కోరికలు ఉండకూడదు ఏ కోరికలు ఉండకూడదు అంటే ఏ కోరికలు ఉండకూడదు నాకు డబ్బు కావాలి ఉండకూడదు భోగాలు కావాలి ఉండకూడదు వంకాయ కారం పెట్టు కావాలి ఉండకూడదు కోకా కోలా కావాలి ఉండకూడదు ఏ కోరికలో ఉండకూడదు చక్కటి వస్త్రాలు కావాలి ఉండకూడదు భోగ విషయమైన కోరికలు ఏమీ ఉండుకో ధన విషయమైన కోరికలు ఏమీ ఉండకూడదు స్వర్గం కావాలి అసలే పనికిరాదు ఏమండి మోక్షం కావాలి అది వద్దు ప్రారంభంలో ఎంకరేజ్ చేస్తారు పైన ఉండే దాన్ని కూడా వదిలిపెట్టేయాలి మోక్షంగా ఇంకొక్కటి మిగిలింది ఇంకొక కోరిక మిగిలింది అది కూడా మిగిలిపెట్టాలి అందుకోసం చెప్తున్నా అదేమిటో తెలిసినా నాకు ధ్యానము బాగా కుదరాలి అది కూడా వెళ్తున్నాను ఎందుకంటే నేను మీకు దృష్టాంత చెప్తా నేను మెడిటేషన్ సెషన్స్ ఏమో నిర్వహిస్తూ ఉంటాయో ఇది అంతా అమెరికా మెడిటేషన్ అంటే అమెరికా ఇండియాలో అందరికీ మెడిటేషన్ వాళ్ళకి అక్కర్లేదు ఇక్కడ అందరికీ భక్తి పురాణం కావాలి మెడిటేషన్ త్రీ డేస్ రూడోల్ మెడిటేషన్ మెడిటేషన్ గురించి చర్చ మెడిటేషన్ చేయడం మళ్ళీ చర్చించడం మెడిటేషన్ మెడిటేషన్ ఇలా నడుస్తుంది మూడు రోజులు సరే మంచిది ఫస్ట్ సెషన్ మెడిటేషన్ సెషన్తో ప్రారంభం ఒక ఆయన వచ్చాడు కొత్తగా వచ్చాడు మెడిటేషన్ అంటే ప్రగతికి వస్తారు భగవద్గీత అంటే రారు మెడిటేషన్ అంటే వస్తారు అని చెప్తే మా వాళ్ళు ఏం చేస్తారంటే గీత మెడిటేషన్ అంటారు లేకపోతే మెడిటేషన్ అని అని బ్రాకెట్లో గీతా అని పెడతారు ప్రగతికి వస్తారు ఆ గీతాన్ని చూసినట్టు కొంచెం డౌట్ పడతారు ఆయన కూడా వచ్చి కూడా సో మొట్టమొదటి వచ్చాడు ఫస్ట్ సెషన్ హాఫ్ టోటల్ ఫుల్ అబ్సార్ప్షన్ అయిపోయింది ఆయన మనస్సుకి అంత అబ్సార్ప్షన్ ఎప్పుడూ రాలేదు మహానందపడ్డాడు మళ్ళీ మొన్నడు పొద్దున్న సెషన్కి వచ్చాడు ఇంక అబ్సార్ప్షన్ లేదు లేదు నా దగ్గరికి వచ్చాడు ఇంప్రెష్మెంట్ వస్తుంది నేను ఫస్ట్ సెషన్కి మొట్టమొదటిసారి ఆశ్రమంలో అడుగుపెట్టి మెడిటేషన్ అనేది ఏమిటో తెలుసుకుందామని వచ్చాను దేర్ వాజ్ పర్ఫెక్ట్ ఎపిసాడ్స్ ఆఫ్ ది మైండ్ సెకండ్ టైం వచ్చేప్పటికీ లేనే లేదు దీని చిత్రము అనే ప్రశ్న అయ్యాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చేవా నో ఎక్స్పెక్టేషన్ మెడిటేషన్ అంటే ఓపెన్ మైండ్ తోటి వచ్చాడు ఈ మెడిటేషన్ ఇలా ఉండాలి అలా ఉండాలనే ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు హీజ్ టోటల్లీ ఓపెన్ అబౌట్ ఇట్ అండ్ దేర్ అతని మైండ్ ఆ గైడెడ్ మెడిటేషన్లో తక్కువ చక్కటి అప్సాప్షన్ లోకి వెళ్ళిపోయింది అయిపోయిన తర్వాత మెడిటేషన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేశాడు రోజంతా కడిపోయాడు ఈ కబుల్ అయిపోయాడు ఆ కబుల్ ఇపోయాడు మొన్నాడు పొద్దున వచ్చేప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వాలి అలాగే రిపీట్ అవ్వాలి అలాగంటే అప్సాప్షనే మళ్ళీ నాకు కావాలి అనే కోరిక పెట్టుకుని వచ్చాడు కాబట్టి ఇంకా మెడిటేషన్ కూడా కాబట్టి మీకు మెడిటేషన్ నేను టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేస్తున్నా నాకు మెడిటేషన్ బాగా కుదరాలి అనే కోరికను కూడా మీకు కుదిరితే కుదురుతుంది లేదు నేను అసంగుడను అసంగత అంటే అసంగుడను మెడిటేషన్ మనస్సుకు నాకు కాదు ఆత్మస్వరూపానికి మెడిటేషన్ ఉన్నది ఏముండదు మనస్సుకు ఉంటుంది నేను అసంగుడను మెడిటేషన్ కుదిరింది బాగు కుదరలేదు మహాబాగు ఇంకోప్పుడు కుదురుతుంది అనేటువంటి అసంగత దానికి కూడా పెట్టేసి వదిలేసేయాలి ఆఖరికి నాకు మెడిటేషన్ బాగా కుదరాలి అనే కోరిక కూడా వదిలేయాలి ఏ కోరిక ఏ ఎక్స్పెక్టేషన్ ఏదీ లేదు ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ నాట్ ఎక్సెప్టింగ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ సడన్గా భగవంతుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడిపోయి నాయనా నీకేం కావాలా అని కోరితే నాకేం కావాలయా ఏమీ అక్షలేదు ప్రహ్లాదులు అలాగే చెప్పాడు ముసంహస్వామి ఏదైనా కోరుకో వరం వరయా భద్రంతే నీకు మంగళమంగు కాక వరమును కోరుకో నువ్వు అంటే ఆయన నాడు వరాలు ఎందుకో హిరణ్య హిరణ్య కశిపుడిని నీవు సంహరించావు దేవతలందరూ సంతోషించావు నాకే వరమో అక్కర్లేదు ఐఎమ్ డూయింగ్ ఫైన్ అంటే అలా కాదు నువ్వు తప్పకుండా వరాన్ని కోరుకో నేను వరద వరదుడను వరము అనిచ్చే ప్రభుడను వరాన్ని కోరుకోమంటే నువ్వు వరం అక్కర్లేదంటే కోరుకో అంటే సరే అయితే ఇదే నాకు వరము ఎప్పటికీ నా హృదయంలో కామన అంకురించకుండుగాక దాన్ని వరంగా నాకు ఇవ్వండి చక్ర సర్వేషణ సకలములైన కామనలను త్యాగం చేసేస్తే మీకు హృదయంలో రాగము కామన అంటే రాగము త్యాగం చేసేస్తే ద్వేషం ఉండదు మనస్సు నిశ్చలంగా ఉంటుంది కదలికకి దానికి అకేషణనే లేదు కదలికి అకేషణ దీప అక్కడ పెడితే అలా ఇలా కొట్టుకుంటూ ఉంటున్నావు ఆ దీపాన్ని గాలి లేని చోట చక్కగా పెట్టారనుకోండి అలా ఉండిపోతుందంటే కదలికకి సందర్భమే లేకుండా అయిపోతుంది అటువంటి అంతర్ముఖులు ఆత్మనిష్టకి తగిన వాళ్ళు ఉంటారు అది అర్జున్ కాబట్టి శ్రీకృష్ణ ఏమైనా సమాధానం చెప్తారో తెలిసినా అందు మొదట నా అదే చేసుకో నీకు అదే బాగుంటుందని చెప్తాను మరి రెండు వాళ్ళు ఏమైపోతారు రెండు వాళ్ళ గురించి నీకు ఎందుకు చింత వాళ్ళు ఏమే అయిపోరు వాళ్ళు నాతోటే ఉంటారు కానీ నువ్వు వెళ్ళి భక్తి చేసుకో అని చెప్తారు మీకు అర్థమైందా ఆ ట్వెల్త్ లక్షణం ఎందుకంటే ఈ ట్వెల్త్ జనాలు పిల్లి మొక్కలు ఉంటారు దీన్ని సక్రమంగా ప్రతిపాదన చేయరు వాళ్ళకు ఉన్నటువంటి ఇమోషనల్ బ్యాగేజ్ ఎంత దాంతో ప్రవేశపెడతారు ఫస్ట్ చెత్త సంవేషణ సన్యస్త సర్వకర్మాన నేను ముందేందుకు మనం చేశాను సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట ఏ కర్మలో ఉండవు తర్జనాలు పెట్టి తింటున్నా ఏమి ఉండదు పితృతిథి పితృశ్రాధ ఉండదు డ్యూటీస్ ఏమైనా ఉంటాయా ఉండవు ట్యాక్స్లు ఏమైనా కట్టాలా ఉండవు అతిథి మర్యాద చేయాలా అతిథి మర్యాద మనం కిచెన్ పెట్టుకుంటేగా అతిథికిచ్చి మనం మంచినీళ్ళు కొండబెట్టుకుంటే ఆ మంచినీళ్ళు తాగించడమే అతిథికి అంటే డ్యూటీ ఉండదు అతిథి డ్యూటీకు అతిథి దేవ ఉభవ ఉండదు అద్యూటీ డ్యూటీ ఉండదు అంటే మనిషి శిలాపృతమైపోతాడని అనుకోద్దు మీరు అసలు రహస్యం ఏంటంటే కర్తృత్వం ఉండదు అహంకరోమి అనే భావన ఉండదు కాస్తూ ఉంటుంది కార్యం ఇక్కడ చిత్రాలు ఏంటంటే తర్ క్యం నే అంటాడు శ్రీకృష్ణుడు తార్యం న విద్య యస్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్నే సుష్ట తార్యం న విద్య తార్యం న విద్య అంటే కర్తవ్యం నర్థం తర్ క కర్మ ఉంటుంది ఏదో యాక్షన్స్ పోతూ ఉంటాయి కానీ ఇది కర్తవ్యము నా డ్యూటీ అనేది ఏది ఉంది నేను చేసి తీరాలి అనేది ఏది ఉండదు కర్మ ఉంటుంది తప్ప కర్త ఉండడు యాక్షన్ ఇస్తే బట్ దేర్ ఇస్ నో యాక్టర్ అంటే దీన్ని జ్ఞానపూర్వక కర్మ సన్యాసము అంట ఆత్మజ్ఞానపూర్వక కర్మ సన్యాసం అలా నేను ఈ కర్మల్ని చెయ్యను అనేటువంటి తిరస్కారపూర్వకమైన కర్మ సన్యాసం చేసేదనుకోండి వాడు కర్తే అవుతాడు కర్తే అవుతాడు ఎందుకంటే ప్రస ప్రసక్త సేవ నిషేధ నేను కర్మను చెయ్యను అన్నాడంటే చేసి ప్రసక్తి ఉన్నప్పుడే చెయ్యను చేసి ప్రసక్తి ఉంది అంటే కర్త చెయ్యను అనేవాడు కర్త అవుతాడు మీ ఇంట్లో కోపం వచ్చి నేను పాల ప్యాకెట్ తీసుకురాను అన్నాడు అనుకోండి లేకపోతే కొట్టికెళ్ళి బియ్యం తీసుకురాను అన్నాడు అనుకున్నాడు కర్త కర్త కర్త అయిన అకర్త అయిపోడు అకర్త ఎవడు సరే కానీ దేహం చేస్తుంది మనస్సు చేస్తుంది ఆత్మ చేసి ఇదేదే ఉండదు సాక్షి భావంలో ఉంటాడు అయ్యిదో అవుతూ ఉంటుంది వాడు అకర్త అది సర్వకర్మ సన్యాసం జ్ఞానపూర్వకమైన కర్మసర్వ సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసం అన్నాం కదా అని అనుకోవద్దు సో యాక్షన్స్ విల్ బి దేర్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్ అది ఆ అభిమానము అది పైకి రాదు ఈ పని నేను చేశాను అనే అభిమానం ఉండదు కర్తృత్వాభిమానం ఉండదు పనులు అయిపోతూ ఉంటాయి కర్తృత్వాభిమానం ఉండదు అది ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ చాలా పెద్ద ఫ్రీడమ్ ఎందుకంటే కర్తృత్వం అనేది ఒక మొళ్ళ కిరీటం ఆ కిరీటం పెట్టుకుంటే అలా గుచ్చుతూ ఉంటుంది కొంతమంది బంగారుపు కిరీటం చేయించి పెట్టుకుంటారు దాన్ని వజ్రాలోవి పెట్టి పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకుంటారా అది చాలా పెయిన్స్ఫుల్ అది కర్తృత్వం అలాగే పీపుల్ ఆర్ క్రేజీ వైశుద్ధే డూ దాట్ బంగారంతో ఏదో చేయించి పెట్టుకోవడం వైశుద్ధే డూ దాట్ క్రేజీ దట్ దట్ మస్ ది ఓన్లీ రీజన్ ఐ డోంట్ సి ఎనీ అదర్ రీజన్ ఫర్ దాట్ ఎనీవే సో సర్వకర్మ సన్యాసాన్ని ఆ చేస్తారు వారు చేస్తారంటే యథావిశేషితం బ్రహ్మ అంటే పైన వర్ణించిన బ్రహ్మ అని అర్థం పైన చెప్పారుగా బ్రహ్మాన్ని నిన్న అవతారికలో చెప్పాను కదా ఆ బ్రహ్మను అది ఎలాంటి బ్రహ్మ అక్షరం వినాశము లేనిది వినాశం ఉండాలంటే ఉపాధి ఉండాలి ఆకాశము అక్షరము ఇప్పుడు దానికి ఉపాధి లేదు ఘటము ఉపాధి అన్నట్లయితే ఘటం పగిలిపోతే ఆకాశం పగిలిపోతుంది కానీ నిరస్త సర్వోపాధిత్వా ఇప్పుడు యక్షర పరబ్రహ్మ ఎక్కడ ఉంటుంది దేహంలో ప్రకటమవుతూ ఉంటుంది ఈ దేహంతో దానికి కనెక్షన్ పెట్టారనుకోండి దేహం చచ్చిపోతే అది కూడా ఒక అంశంలో పోయిందే అవుతుంది ఇప్పుడు శంకర్లు అంటారు నాశము రెండు తను నశించుట తనది నశించుట తనది నశించుట మమ అన్నది నశించుట తానే నశించుట ఆత్మకి రెండు లేవన్నారు ఎందుకని దేహము రెండు ఆత్మకు మమభావము లేదు అహంభావము లేదు దేహము నశిస్తుంది అయినా ఆత్మవశంతుంది ఉపాధి తిరస్కరింపబడిందే తప్ప తదాత్మము లేదు కనుక మమా లేదు అహం లేదు కనుక ఈ దేహాదులు నశించినప్పటికీ ఆత్మస్వరూపానికి వినాశము లేదు అది నిరస్క సర్వోపాధిత్వాత ఇంకేటో నా వయస్సు నేను చచ్చిపోతానని ఉంటాడు అలా అంటున్నాడంటే వాడు ఉపాధితోటి మమేకమై ఉన్నాడు అని అర్థం ఉపాధితో మమేకమై ఉన్నాడు ఇంకొకటి అంటాడు వయస్సా వయస్సు ఏమిటి ఆ యోన్ నీకే పోతే వాడు ఆ ఉపాధి సంబంధాన్ని తిరస్కరించాడు అని అర్థం ఆ విధంగా తిరస్కరిస్తే వాడు ఏమైపోతాడో తెలుసునండి అక్షరంలో ఉంటాడు వాడు అక్షరం ప్లాట్ఫామ్ అయిపోతుంది వాడికి కొంతమందికి దేహమే ప్లాట్ఫార్ము వీడికి అక్షరము ఇజిజ్ ప్లాట్ఫామ్ దేహోపాధి త్యాగం చేస్తాడు కనుక అక్షరం అనే ప్లాట్ఫామ్లో ఉంటాడు ఎప్పుడు కూడా దేహోపాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దాన్ని తిరస్కరించడం అభ్యాసం చేయాలి దేహోపాధిని పట్టుకోవడం గట్టిగా దేహోపాధి ఎందుకంటే వచ్చే వయస్సే కానీ పోయే వయస్సే కానీ వచ్చేది ఏమీ లేదు వయస్సు పెరిగే కొలది దేహోపాధి త్యాగం చేయకపోతే ఈ దేహము అది ఒక ట్రాప్ అయిపోతుంది వచ్చి బికమ్స్ ఎ ట్రాప్ మౌస్సు ట్రాప్లో మౌస్సు చిక్కుకుపోయినట్టుగా ఈ దేహం అనేటువంటి ట్రాప్లో చిక్కుకుపోతాడు గిరగిల్లాడిపోతాడు మనిషి ఏదో ఫైల్ పట్టుకు ఉంటాడు ఈ సెక్షన్ నుంచి ఎక్కడికి రాతున్నావు అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం ఈ ఫైల్ పట్టుకున్నాడు కార్డియాలజీ దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో తోటికి తరవేస్తారు వాళ్ళు ఎక్కడికి తరివేస్తారంటే ఆ డయాగ్నాస్టిక్ సెక్షన్ ఒక ఎక్స్రే పట్టుదా ఉంటాడు ఈ ఫైల్ పట్టుకుని ఎక్స్రే పోతాడు ఎక్స్రే దగ్గరికి వెళ్తే అకౌంట్స్కి వెళ్ళి బిల్లు కట్టి ఆ రిసీవ్ పట్టుకుంటాడు మళ్ళీ ఈ ఫైల్ పట్టుకుని అక్కడికి వెళ్తూ ఉంటాడు అలాగ వీడిని వీడంతా వీడు వెళ్ళలేకపోతే ఓ వీల్ చైర్లో పెట్టి తిప్పుతూ ఉంటారు మొత్తానికి తిక్కేస్తూ ఉంటారు వాళ్ళకి సంక్రమణం చేస్తూ ఉంటాడు దేహాభిమానం నాకు మీ కార్ధ్యాలజీ వద్దు ఏమొద్దు గుండె కొట్టుకుంటుంది సేమ్ కొట్టుకుంటుంది ఆగినప్పుడు అవుతుంది జయ పరమేశ్వర అన్న వాడికి ఫ్రీ ఫ్రీ కైండ్ ఆఫ్ రెగట్నెస్ ఉండాలి ఉండవు లేకపోతే అలా దేహాన్ని అలా పట్టు కూర్చుంటే మనం దాన్ని నిర్వహించాలి ఎందుకు మీరు ఎక్కువ కాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ వై లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్యాక్ట్ యూ నెవర్ డై వై షుడ్ యూ లివ్ లాంగెస్ట్ యూఆర్ ది లైఫ్ ఇట్స్ ఐ షుడ్ లూ లివ్ లాంగర్ ఇన్ఫ్యాక్ట్ నేను ఐ షుడ్ లివ్ లాంగర్ అని కూడా అంత అజ్ఞానం లేదని పోతుంది ఐ షుడ్ గివప్ కిక్ అని అనుకోవాలి త్యాగం చేసి పారేయాలి దేహాన్ని పాము కుదుషాన్ని విడిచినట్టుగా విడిచిపెట్టి పారేయాలి భావనాత్మకంగా త్యాగం చేసేయాలి నేను అప్పుడు మీరు ఆ అక్షర స్వరూపంలో మీ ప్రయత్నమేమని చే ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు అతి సహజంగా స్పాంటేనియస్గా మీరు ఆ అక్షర స్వరూపంలో మీరు ఇచ్చి ఉంటారు కష్టం అండి ఈ సమాచారం కొంచెం కఠినం అంటే మీకు సాధకులకు ఇలాగ వాటర్ ప్రైట్ కంపార్ట్మెంట్స్ ఏం కాదండి ఇంకేలా చర్చ కోసం అలాగే ఇదే అదే అని అంటారు తప్ప మనం కొంత ఇది కొంతది కూడా అభ్యాసంలో పెట్టుకోవాలి వాటర్ ప్రైట్ కంపార్ట్మెంట్స్ ఏం కాదు ఇట్స్ ప్రోగ్రెషన్ గ్లాసెస్ ఇక్కడ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ ఇది కూడా ప్రోగ్రెసివ్ ఆ భక్తిలోంచి అలా జ్ఞానంలోకి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటే తెలిసింది మీకు అక్కడ డిమార్కేషనే ఉండదు ఇక్కడి గీత ఈ ముందు ఈ గ్లాస్ వేరు ఆ అలా ఉండదు ప్రోగ్రెసివ్ కానీ అండర్స్టాండింగ్ కోసం మటుకు డిమార్కేషన్ ఉన్నట్లు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి కింద పోరుషం ఎంత పైపోరుషం అంతా అని కాగితం మీద వేసిస్తాడు అక్కడ మీకు గీతలు ఉంటాయి ఇది వేరేది వేరు కానీ తీరా చేయించేప్పటికీ ప్రాబ్లమ్స్ అలా ఉంటుంది ఆ భక్తులోకి జ్ఞానంలోకి వచ్చేస్తాడు ఈ జ్ఞానము అటువంటి భక్తుని చాలా బలం చేసి కాబట్టి అటువంటి ఆత్మ స్వరూపము కంటికి కనపడుతుంది కంటి కనపడాలని మీరు అనుకోకూడదు మేము ఆత్మనిష్ఠలమై ఉన్నాము బ్లూ కలర్లో ఫ్లాష్లు వస్తూ ఉంటాయి అలా మొదలెట్టకూడదు ఎందుకంటే అది అవ్యక్తం అది బ్లూ కలర్లో ఫ్లాష్ వచ్చిందంటే మీకేమీ తెలియలేదని అర్థం మా గురువు గారికి మళ్ళీ ఇంకో గురువు ఒకడు కన్ఫ్యూజ్డ్ పరాను కన్ఫ్యూజ్ అయ్యేంత గురువు అంతకంటే మీరు ఈ ఫ్లాష్ ఏదో కనపడింది ఇది కనపడింది అది కనపడింది యూ ఆర్ కన్ఫ్యూస్డ్ అని యూఆర్ ఇమాజినింగ్ అని మీరు చెప్పేసేచ్చు ఏమి సందేహం లేదు ఎందుకో తెలుసిన అవ్యక్తం అకరణ గోచరం అది ఇంద్రియగోచరము gocharam. ఆత్మ ఆత్మ ఇంద్రియ gocharam. ఎలా అవుతుందండి ఇంద్రియగోచరము కాదు దాని ఎందు నిలిచి ముందుట ఆ వ్యక్తాన్ని శంకర్ను వ్యాఖ్యానిస్తున్నారు ఎది హి లోకే కరణ గోచరం తద్వ్యక్తం ఏదైతే లోకంలో లోకంలో అంటే మన అనుభవంలో ఈ సంసార అనుభవంలో ఏదైతే కంటికి కనపడుతూ ఉంటుందో ఇంద్రియ గోచరం కంటికి కనబడుతుంది లేకపోతే చెవికి వినబడుతుంది లేదా మనస్సు చేత మననం చేయబడుతుంది లేదా బుద్ధి చేత తెలియబడుతుంది కాగ్నైజ్ అంటారు కాగ్నిషన్ బుద్ధితో తెలుసుకుంటారు ఇవన్నీ కూడా కరణ గోచరం అనే అర్థం అలా ఏదైతే ఉంటుందో త వ్యక్తం ఉచ్యతే అది వ్యక్తము అనబడుతుంది ఈ అంజు అంజు ధాతులు అంజే ధాతో తత్కర్మకత్వాత్మన్నా కర్మ అంటే అర్థం అనర్థం ధాతువుకి అర్థాన్ని కర్మాంట ధాతువు యొక్క అర్థాన్ని కర్మాంట అదొక పారిభాషిక పద్ధతి కాబట్టి ఎప్పుడు గతికర్మ అంటాడు గతికర్మ అంటే గతి అనే అర్థము గల ధాతువు కాబట్టి అంజు ధాతువు అంజు ధాతువు నుంచి ఆ తప్రత్యయం చేరుస్తాం ఎండలో వస్తుంది ప్రత్యయం కకారం పోయి తాను కూర్చుంది అంజు త అంజు తి ఉపసర్గ వ్యంజు తనకారంలోకిస్తుంది అకారంలోకి వస్తుంది వ్యజ్ఞు త చోహు వ్యక్త అలా తయారైంది అది అక్కడ అంగి నుంచి వచ్చింది అది ఆ నకారం లోపించి అంగు నుంచి వచ్చింది సో కాబట్టి అంజే ధాతో ఆ అంజు ధాతువులకి అర్థం ఏంటంటే తెలియత ప్రకాశించుత అనేదో అలాంటి అర్థం ఉంది ఆ అర్థాన్ని బట్టి వ్యక్త అంటే గోచరమయ్యేది ఇంద్రియములకు గోచరమయ్యేది అని అర్థం తెలిసేది కనబడేది వినబడేది ఆఘ్వానించబడేది ఆ అర్థము అంజుధాతువుత అలాగే తెలియట అనే అర్థము కలదు కాబట్టి వ్యక్తం అంటే అర్థం అది ఇదంతో అక్షరం తద్విపరీతం ఈ అక్షర పరబ్రహ్మ ఉన్నది పుష్ప పరమాత్మ అక్షరము అవినాశి ఇది తద్విపరీతం అంటే ఇంద్రియములకు గోచరం ఒకట వ్యక్తము దానికి విపరీతం దానికి ఆపోజిట్ అంటే అవ్యం కాబట్టి డోంట్ ట్రై టు నో ఇట్ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది మీకు దొరకదు తెలుసుకునే ప్రయత్నం డ్రాప్ చేసేయండి డ్రాప్ మెడిటేషన్ చేసి ప్రయత్నం చేస్తే మెడిటేషన్ ఉండదు నిద్రపోవడానికి మీరు బాగా ప్రయత్నం చేశారనుకోండి మీరు నిద్ర పట్టదు మెడిటేషన్కి బాగా ప్రయత్నం చేశారనుకోండి మెడిటేషన్ రాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం గట్టిగా ప్రయత్నం చేసేస్తున్నాను నేను అని అన్నారనుకోండి మీకు తెలియదు యు డ్రాప్ డ్రాప్ ఇట్ డ్రాప్ ది ఎఫర్ట్ టు స్లీప్ యు సరెండర్ టు స్లీప్ డ్రాప్ ది ఎఫర్ట్ టు మెడిటేట్ యు సరెండర్ టు మెడిటేషన్ యూ సరెండర్ టు యువర్ సెల్ఫ్ ఆ ఇన్నర్ సైలెన్స్కి సరెండర్ అయిపోయింది జస్ట్ బీ జస్ట్ బీ డోంట్ ట్రై ఎనీథింగ్ డు ట్రై ఆర్ you put it the other way. Try to be. Try to be. Nothing more. అది అవ్యక్తము Indriya గోచరం కాదు శిష్టై ఉచ్యమానై విశేషణై విశిష్టం మరి అయితే అది అవ్యక్తము ఇంద్రియ గోచరము కాదు బుద్ధికి గోచరము కాదు దాన్ని మరి వర్ణించడం ఎలా sambhavamu. అంటే శిష్టులు జ్ఞానులు ఇక్కడ వేసిన విశేషణములతో దాన్ని వర్ణించి పెట్టారు మీరు ఆ విశేషణాలను పట్టుకుని దాన్ని చేరుకోవాల్సి ఉంటుంది ఆ విశేషణాలన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి చూడండి అక్షర అంటే నెగిటివ్ అవ్యక్త అంటే నెగిటివ్ ఆ అలాంటి విశేషణాలే ఉంటాయి అంతా నెగిటివ్ విశేషణాలే ఉంటాయి నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ ఆ ఉంటుంది నెగిటివ్ అండర్స్టాండింగ్ వీడికి పాజిటివ్ కావాలి అంతా పాజిటివ్ కావాలి వాడు పనికిరాడు దానికి పాజిటివ్ కావాలన్న వాడు పనికిరాడు వాడు చక్కగా మత్కర్మ కృన్మత్ పరమ ఏమానం ఉంది పాజిటివ్ నాకు పాజిటివ్ కావాలి అన్న వాడికి మత్కర్మ కృన్మత్ పరమ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ నిగేషన్ రిజెక్ నిగేషన్ నాట్ రిజెక్షన్ నిగేషన్ ఉపాధి తిరస్కారం జగన్ నిరాకరణము శుద్ధ అసంగ స్వరూపులుగా నిలిచి ఉంట అష్టావకర మహర్షి అంతా వాడు ఏమి ఆ స్థితి చేదుకోవడానికి అది కాబట్టి ఇప్పుడు చెప్పండి దేహాభిమానం ఉంది నేను నాది అంటూ ఉంటాడు నా ఇల్లు నా వాకిలీ వాడికి ఏది సూటముల్ రెండింట్లోనూ శ్రీకృష్ణుడు చక్కగా ఆలోచించి ఆ మొదటిదే నువ్వు పెట్టుకోరాత అని అర్జునుడికి సలహా ఇచ్చాడు సుగమం అది అంటే కదా సుపీరియర్ అని కాదు సుగమము ఎనీవే తద్ చెుపాసతే దాన్ని కూడా ఉపాసన చేసే మహాత్ములు లోకంలో ఉన్నారు తేషాం ఉభయ ఈ రెండు కేటగిరీలు కేటగిరీలు ఉభయషాం ఉభయ శబ్దము ద్వివచనం ఉండదు ఏకవచనం బహువచనమే ఉంటుంది అధ్యవచనం తేషాం ఉభయషాం బహువచనమే ఈ కేటగిరీ భక్తులు ఉన్నారు ఈ క్యాటగిరీలో ఆత్మనిష్ఠులు ఉన్నారు ఈ రెండు కేటగిరీల వాళ్ళల్లో కే యోగ విత్తమా కే అతిశయేనా యోగ విధ ఇర్థ వీళ్ళు ఆ సాధన యొక్క పటి పటిమ సాధన జ్ఞానం సాధన పటిమ ఎవరికి బాగా తెలుసు అని అడిగాడు ఇప్పుడు నేను చెప్పినాను మీకు ఏమర్థమైంది ఆన్సర్ మీకు స్పష్టంగా తెలిసిపోయింది కదా ఈ అక్షరోపాసకుడు ఉన్నాడే మీరు సాధనే ఉండదు అన్ని సాధన కూడా విడిచిపెట్టేయాలి సాధనాలే దృష్టి కూడా విడిచిపెట్టేసి కూర్చుంటాడు కాబట్టి ఎంతో కొంత సాధన చేసుకోవాలి అన్నవాడికి వాడు సరైన వాడు కాదు అష్టావక్ర మహర్షి దగ్గరికి వెళ్ళి నన్ను ఏం సాధన చేయమంటావని అడిగాడు అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే సర్వ సాధనలను త్యాగం చేసి కూర్చుండిపో చెప్పాడు అష్టావక్ర గీతం నిజంగా ఇది ఆ చేరుకున్న వివేకి అది అమృతం కానీ ఆరంభంలో ఉన్నవాడికి అర్జునులాంటి వాడికి అది అనుకూలం కాదు అర్జునులో ఉన్నవాడికి నువ్వు కర్మ చేయి నీ కర్తవ్య కర్మ చేయి పో నిలపడు ఉత్తిష్ట అని చెప్పాలి కాబట్టి సాధనని మీరు చేయదలుచుకుంటే మీరు సాధన మీకు అవసరము నేను సాధన చేసుకోవాలి అనుకుంటే మీరు అష్టావక్ర మహర్షి దగ్గరికి వెళ్ళకూడదు ఆ ప్రథమ భాగానికి వెళ్ళాలి అర్జునుడిని మనస్సులో పెట్టుకుని నాయనా నీకు రెండోది వద్దు ఆ మొదలు పెట్టి పెట్టుకో అని చెప్పబోతున్నాడు మరి రెండో వాళ్ళు వాళ్ళు ఎదురు పనికిరారు వాళ్ళ గురించి నీకు ఎందుకు వాళ్ళని నేను చూసుకుంటా వాళ్ళు నాలో కలిసిపోయిన్నారు ఇప్పటికే కాబట్టి వాళ్ళ గురించి నువ్వు చెప్పి పెట్టకు నువ్వు సాధన ఏ చేయి అని చెప్పబోతున్నాడు పూర్ణ